శ్రీ మహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా శబ్ద అత ప్రభవా ప్రత్యక్షానుమానాభ్యాం ఒకసారి గుర్తు చేస్తా మీకు దేవతలకు కూడా వేదాంతమునందు అధికారము గలదు తదుపరియతి సంభవ అని బాదరాయణుని యొక్క అభిప్రాయం దాని మీద అబ్జెక్షన్ ఉంది జేమిని మహర్షిది ఏమని కా అలా దేవతలకు అధికారం లేదు ఎందుకంటే దేవతలకి కూడా వేదాంతమునందు అధికారము అంటే శ్రవణం చేయాల్సి ఉంటుంది వేదాంతమునందు అధికారము అంటే శ్రవణమనది ధ్యాసనము దానికే ఆత్మ విచారము అని పేరు మొత్తం స్కీమ్ దాని ఎందు దేవతలకు అధికారం ఉంది అంటే సమస్యలు వస్తాయి ఏమిటి సమస్యలు వస్తాయి దేవతలకి కర్మణి విరోధ ఒక సమస్య వస్తుంది ఇలాగా దేవతలకి వేదాంతముందు అధికారము కలదు అంటే విగ్రహం ఉండాలి విగ్రహం లేని వేదాంతం విగ్రహం ఉండాలి విగ్రహం ఫిజికల్ బాడీ అని ఫిజికల్ బాడీ ఉండాలంటే కర్మ ఎందుకు వీరోసం వస్తుంది ఎందుకంటే ఒకే సమయంలో అనేక చోట్ల ఈ కర్మలు అవుతుంటే విగ్రహం ఉన్నట్లయితే ఈ విగ్రహం ఇట్లు నుంచి సంభవం కాదు కానీ మీ రోజు వస్తుంది కాబట్టి దేవతలకి చూడని కనెక్షన్ కాబట్టి విగ్రహం ఉండకూడదు విగ్రహం ఉండకూడదు అంటే ఇంకా శ్రవణమునందు అధికారము ఉండదు వేదాంతమునందు అధికారము ఉండదు అలాగా నీ ముక్కు ఎక్కడంటే ఎక్కడ ఉన్నట్టుగా ఆ విరోధాన్ని మనం పరిహరించినాం నువ్వు ఆ బెంగపెట్టుకోకాయా విగ్రహం ఉన్నా కూడా కర్మ విరోధం నువ్వు చెప్పింది ఉండదు అదే పర్వాలేదు దట్ కెన్ బి మేనేజ్ సో కర్మ విరోధాన్ని పరిహరించాక శబ్దే విరోధ శబ్ద ఇది చేయట విరోధం ఎందుకని వాళ్ళ ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఇట్ ఈస్ అ వెరీ రౌండ్ అబౌట్ ఆర్గ్యుమెంట్ ఐ మీన్ వెరీ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్ నాట్ రౌండ్ అబౌట్ వెరీ స్ట్రెచ్డ్ ఆర్గ్యుమెంట్ ఆ స్ట్రెచ్చింగ్ ఎలాగంటే దేవతలకే విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి పుట్టుక గిట్టుటా ఉంటాయి పాపం వాళ్ళు సిన్సియర్ పీపుల్ ఈనాడు సమాజంలో కనబడే ఈ విగ్రహారాధననే పెట్టేగిపోయి ఏదైతే నడుస్తుందో వీళ్ళకి ఏ విచారమూ లేదు అసలు తత్వ విచారం ఏమీ లేదు ఊరికే విగ్రహాల మీద విగ్రహాలు పెట్టుకుంటూ పోవడమే తప్ప అసలు విగ్రహం దేవతకు ఉంటుందా ఉంటే దాని యొక్క ముందు వెనుకలు ఏమిటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి దాన్ని ఏ రకంగా మనం పరిహరించాలి ఇవేమీ లేదు ఇంకేలా పోతూ ఉన్నాం ద్ నో లాజిక్ అని మరీ తూమచ్చిగా అయిపోతాం సమాజంలో అలా అనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ పొలిటీషియన్స్ విగ్రహాలు దేవతల విగ్రహాలు రెండూ కూడా అలాగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి జనాల పొలిటీషియన్స్కి జనాలు ఇచ్చే స్ఫూర్తి లేదు జనాల పొలిటీషియన్స్ నుంచి పొందే స్ఫూర్తి లేదు సరిగ్గా అదేవిధంగా దేవతల విగ్రహాల నుంచి జనాలకు లభించే స్ఫూర్తి ఏమీ లేదు వీళ్ళు ఆ విగ్రహాల నుంచి పొందే స్ఫూర్తి ఏమీ లేదు ఊరికే సిమెంటు కాంక్రీటు పెట్టేసి విగ్రహాలు చేసేస్తూ వై సిమెంట్ అండ్ కాంక్రీట్ స్టోన్ విగ్రహం అంటే సిమెంట్ కాంక్రీట్ విగ్రహం కంటే కూడా నాలుగు రెట్లు ఖరీదు ఎక్కువ కాబట్టి సో ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దాట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ దేవతలకు విగ్రహం ఉంది అంటే ఆ విగ్రహం పుట్ పుట్టిందని చెప్పాలి విగ్రహముడు దేహం పుట్టిందని చెప్పాలి పుట్టింది అంటే సృష్టికి పూర్వం ఉండదు విగ్రహం అని పుట్టిందని చెప్పాలి పుట్టితే గిట్టుతుంది సృష్టికి పూర్వము లేదని చెప్పాలి పుట్టితే గిట్టుతుందని చెప్పాలి అప్పుడు పొంది లేదన్నా నష్ట అంతా నష్టమే ఎందుకంటే ఇంద్ర అనే శబ్దము వేదములో ఉన్నది శబ్దము అర్థము సంబంధము మూడు అంశాలు ఉన్నాయి అక్కడ మూడు అంశాలు ఇవి ఉన్నాయి శబ్దం ఉందంటే దానికి అర్థం ఉంటుంది ఆ శబ్దానికి ఆ అర్థము అనే సంబంధం అవుతుంది శబ్దార్థ సంబంధము పతంజలి మహర్షి సూత్రం అవుతుంది సిద్ధే అక్కడ శబ్దార్థ సంబంధ యొక్క విగ్రహం ఏమిటంటే ఆయనే వేసాడు విగ్రహం శబ్దశ్చ అర్థశ్చ సంబంధ తయోసమాహార శబ్దార్థ సంబంధం తస్మిన్ శబ్దార్థ సంబంధేన అంటే మూడూ సిద్ధంగా ఉన్నాయి మూడు నిత్యములే ఆ సందర్భం వేరు ఆ మూడు సిద్ధంగా ఉన్నప్పుడు మేము వ్యాకరణాన్ని రచిస్తున్నాము అని ఆ సందర్భం వేరు బట్ మొత్తానికి శబ్దం ఉంది నిత్యము సిద్ధమోనా అసిద్ధే సిద్ధన్నామక్యం అని ఆయనే ప్రశ్న సిద్ధన్నామక్యం నిత్యం ఇత్యర్థ సిద్ధశబ్దము నిత్యశబ్దము పర్యాయవాచినవు అని ఆయనే అన్నాడు అవన్నీ మన మహాభాష్యంలో ఉంటాయి సిద్ధమోన్నా నిత్యమోన్నా ఒకటే కాబట్టి శబ్దము నిత్యము శబ్దం నిత్యమయ్యే అర్థం కూడా నిత్యం శబ్దార్థ సంబంధం నిత్యం కానీ ఇక్కడ అర్థం ఏమిటి విగ్రహం ఇంద్రశబ్దానికి అర్థం ఏమిటి ఒకనొక రూపము అని అర్థం అది నిత్యం కాదుగా అది పుట్టి గిట్టే రూపము ఎప్పుడైతే అర్థం నిత్యం కాదో శబ్దార్థ సంబంధం కూడా నిత్యం కాదు ఎందుకంటే అర్థంతో సంబంధం గలది శబ్దము అది కూడా నిత్యం కాకుండా పోవాలి అర్థము నిత్యము కాదు అర్థముతో శబ్ద సంబంధము నిత్యము కాకుండా శబ్దం నిత్యం ఎలా అవుతుంది అది నిత్యము కాదు శబ్దము అనిత్యం అవుతుంది శబ్ద రూపము కాబట్టి వేదమానిత్యమంతింది అదొక దోషం ఇంకో దోషం ఏమిటంటే వేదంలో ఇంద్రశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఇంద్రుడు లేన ఇంద్రుడు లేడు పుట్టాడు ఇంద్రుడు పుట్టిన ఇంద్రుణ్ణి చూసి ఇగో వీడింద్రుడు అని నామకరణం చేశారు ఆ తర్వాత వేదంలోకి వచ్చింది శబ్దం అంటే ఇప్పుడు వేదశబ్దము పురుష ప్రయోగం మీద ఆధారపడింది పురుషుడు చేసిన పురుషుడు అంటే మనిషి మనిషి చేసిన శబ్దప్రయోగం మీద ఆధారపడి వేదంలోకి ఇంద్రహ అనే శబ్దము వచ్చినది దానికి శంకర్ల దృష్టాంతం ఏం చెప్పారంటే లోకంలో యజ్ఞదత్తుడు విష్ణు దేవదత్తుడికి కొడుకు పుట్టాడు పుడితే ఆయన యజ్ఞదత్త అని నామకరణం చేశాడు ఆ గ్రామంలో అంతకు ముందు దాకా యజ్ఞదత్త లేదు ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టాక యజ్ఞదత్త ఆ గ్రామంలో పరిభాషలోకి వచ్చింది ఆ రకంగానే వేదంలోకి వచ్చింది అంటే ఇప్పుడు వేద శబ్దమునకు పూర్వము ఏమున్నది పురుష ప్రయోగము కదా కాబట్టి వేదము అపౌరుషేయము అనే మాట ఉండదు తర్వాత పురుషుడు ప్రయోగించే శబ్దాలు మాత్రమే వేదంలోకి వస్తాయి అప్పుడు పురుష ప్రయోగము ప్రమాణమవుతుంది వేదము స్వతంత్ర ప్రమాణం కాదు పర అధీనమైన ప్రమాణం అవుతుంది అదే అప్రమాణము అంటే కాబట్టి వేదానికి వేదానికి అప్రమాణం వస్తుంది అని ఈ విధంగా దేవతలకు విగ్రహం ఉందంటే ఇన్ని కష్టాలు వస్తాయి నీ వేదాంతం కోసం దేవతలకు విగ్రహం ఉంద నువ్వంటే దాని నుంచి మేమిన్ని ఇబ్బందుల్లో పడిపోతాం కాబట్టి శబ్దమునందు విరోధ శబ్దము అంటే వేద శబ్దమునందు విరోధము వచ్చును అని అబ్జెక్షన్ దేవతలకు విగ్రహం ఉందని అన్నంలో ఇంతవరకు అయింది పాఠం గుర్తొచ్చిందండి దానికి రిప్లై ఏంటంటే నా నీ అబ్జెక్షన్ సరికాదు ఎందువల్ల అత ప్రభావాత్ ముందు వస్తువు పుట్టిన తర్వాత శబ్దం పుట్టిందనే కదా నీ బాధ ముందు ఇంద్రుడు పుట్టాడు ఇంద్రుడు ఓ మనిషి పుట్టి ఒక ప్రాణి పుట్టింది దానికి ఇంద్రుడనే నామకరణం చేశారు అదే కదా నీ సమస్య ఆ సమస్య నీకు బెంగబెట్టుకోకు నిజానికి సృష్టి కూడా శబ్దము నుండియే పుట్టినది కాబట్టి అత దీని నుండి అంటే శబ్దము నుండియే పుట్టినది ఆ మాట మీరు ఎక్క ఎలా చెప్పగలరు ప్రత్యక్షానుమానాభ్యాం ఆ విధంగా శృతులు చెప్తున్నాయి ప్రత్యక్షం అంటే శృతి అనుమానము అంటే స్మృతి శృతి స్మృతులు ఆ విధంగా చెప్తున్నాయి లేదా ప్రత్యక్షం అంటే మనం కంటితో చూసే అనుభవం అనుమానం అంటే మనం బుద్ధితో ఊహించే అనుభవం ఆ రెండూ కూడా మనకి ఆ విషయాన్నే నిర్ధారిస్తూ ఉన్నాయి ఇది సూత్రము స్థూలంగా సూత్రము యొక్క అర్థం దీని మీద ఓ ప్రశ్న లేవనెట్టారు బ్రహ్మ నుంచి జగత్వంలో పుట్టిందని అప్పుడు ఎప్పుడో చెప్పారు జన్మార్జశ్వేత దగ్గర ఇప్పుడేమో శబ్దం నుంచి జగత్తు పుట్టిందంటున్నారు ఏమిటండి అదా ఇదా ఏమిటి అసలు అని ఓ ప్రశ్న లేవనెట్టారు ఎక్కడున్నాం మనం నన్ను జన్మార్జశ్వేత ఇచ్చమ ప్రభువత్వం జగత అవధారితం కథమహ శబ్ద ప్రభుత్వం వచ్చేది అపిచ ఇది నామ వైది వైదికాచ్ఛబ్దా ప్రభవ అభ్యుపగ కథమెత విరోధశబ్దే పరిహుద్ధమోద్రా ఆదిత్యా విశ్వేదేవామ ఇచ్చే అర్థ అని ఉత్పత్తిమని తద్వాది వైదికానా వస్వాదిశబ్దా అనిచ్చేన నివార్యే ప్రసిద్ధం హిలోకే దేవదత్త పుత్రే ఉత్పే యజ్ఞదత్త అయితే తస్య నామక్రియత ఇది తస్మాత్ విరోధ ఏవ శబ్దే అంతవరకు పోనే మొత్తానికి బాగానే కలర్ చేసుకొచ్చాను నేను ఇచ్చిన రీక్యాప్ కూడా సరిపడు శబ్దంలో విరోధం వచ్చేస్తోంది నేను ఆ విరోధాన్ని రెండు మూడు రకాలుగా మీకు చూపించాను అర్థమైందండి విరోధం అర్థమైందా శబ్దే విరోధ అంటే వేదశబ్దమునకు ప్రామాణ్యం లేకుండా పోతుంది తర్వాత అనిత్యత్వం అనే దోషం వస్తుంది ఇటువంటి విరోధము శబ్దమునందు వచ్చు తస్మాద్రోధ ఏవ శబ్దే ఇది చేధంగా దేవతలకు విగ్రహం ఉన్నది అన్నారే శబ్దమునందు విరోధము తప్పదు శబ్దమునందు విరోధము అంటే మేమేమో శబ్దము నిత్యము వేద శబ్దము నృత్యము వేద శబ్దము ప్రమాణము అని పెట్టుకున్నాం మేము ఆ రెండింటికి కూడా హాని కలుగును అదే విరోధం ఉంటాయి వీళ్ళ సమస్య చూసారా ఎలా ఉంటా ఇబ్బంది వాళ్ళు దేవుడి గురించి ఇబ్బంది ఏమై అయితే వీడికి ఉన్న భక్తి గురించి ఇబ్బంది లేదు వాళ్ళకి సంసారం గురించి ఇబ్బంది లేదు సంసారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ భరించేస్తారు తప్ప అవి ఒక ఇష్యూస్ కింద పెట్టుకోరు వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వాడు వల్లించిన వేదము అనిత్యం అయిపోతుందేమో ఇప్పుడు పాపం వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళకున్న ఆ శ్రద్ధ వెరీ ఫెర్వర్ ఫెర్వర్ అంటారు దాని మీద ఆ మనం ప్రశంసించక తప్పదు ఇది ప్రిన్సిపుల్ అది అంగీకారం కాదు అదే శ్రద్ధ కొంచెం సత్యవస్తువు మీదకి మళ్లించగలిగితే వాళ్ళు కృతార్థులు అవుతారు వాళ్ళు మళ్ళించలేరు వాళ్ళే కాదు ఈ సృష్టిలో అందరూ అవుతాయి ఇప్పుడు ఈ వ్యాపారం చేసేవాడు ఉంటాడు చూసారా వాడు రోజయ్యాక లాభాన్ని నష్టాన్ని ఎంత ప్రేమతోటి వాడు లెక్కబెట్టుకుంటాడు వాడు కనుక అదే ప్రేమని ఆధ్యాత్మం మీద చూపించగలిగితే జీవన వచ్చిన కాబట్టి లోకల్లో ప్రతి వాడు అలాంటి వాడే మానవుడు శ్రద్ధామయోయం పురుష యోయశ్రద్ధ స ఏ వసహ అన్నాడు శ్రీకృష్ణుడు ఈ మనిషి ఉన్నాడే వీడు శ్రద్ధాస్వరూపుడు మనిషి శ్రద్ధ ఆ శ్రద్ధ దేని మీద ఉంటుందన్నది మాత్రమే క్వశ్చనబుల్ తప్ప శ్రద్ధ ఎవరికీ తక్కువ కాదు యోయశ్రద్ధ స ఏ వసహ ఒక్కొక్కరికి అదే లీలాశుకుడికి చింతామణి మీద శ్రద్ధ చింతామణి అనే ఒక వేశ్య ఆమె మీద శ్రద్ధ ఆమె రూపము సౌందర్యము దాని మీద వాడి అతనికి శ్రద్ధ ఎంత శ్రద్ధ అంటే మిక్కుటమైన శ్రద్ధ అతి అతిశయించిన శ్రద్ధ అప్పుడు ఆవిడ అంటుంది నువ్వు ఈ రూపం మీద శ్రద్ధ పెట్టుకోకపోతే అదే శ్రద్ధను శ్రీకృష్ణ భగవాను పైన పెట్టుకుంటే బాగుపడతావు రా అంటున్నాడు విసిగెత్తిపోయి వీటితో అలా అంటుంది అనేప్పటికీ అతనికి జ్ఞానోదయం అంటే వెంటనే వెళ్ళి శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తాడు మోక్షం పొందుతాడు జీవన్ముక్తులవుతాడు ఆ తర్వాత అతను శ్రీకృష్ణ కర్ణామృతాన్ని రచించాడు రచిస్తూ మొట్టమొదటి నా గురువు చింతామణి ఏం చెప్తాడు ఆమె నాకు గురువు అని గవాది శబ్దార్థ సంబంధ దర్శనాది వీడి శబ్దం అనిత్యం అయిపోతుందేమో అని బెంగ వాడికి వాడి సమస్య ఏమిటంటే శబ్దం అనిత్యమైపోతుంది శబ్దం ఎందుకు అనిచ్యమైంది అర్థం అనిత్యమైందిగా అర్థం అనిత్యం అయితే శబ్దార్థ సంబంధం అనిత్యం అయితే శబ్దం అది వాడి బెంగ శంకర్ రో బెంగట్టుకోకా ఎందుకంటే గో అనే శబ్దం ఉన్నాడు ఆ శబ్దానికి అర్థం ఒకటి ఉన్నది అర్థం ఇంకా మనం సెటిల్ అవ్వలేదు ఇది ఇది సంగ్రహవాక్యం దాని వివరణ తర్వాత వస్తుంది గో అనే శబ్దానికి అర్థము గలదు ఆ శబ్దానికే అర్థమునకో సంబంధము గలదు ఈ ఇదంతా నిత్యమే అని అనుకుంటున్నాడు గవాది శబ్దములు వాటి యొక్క అర్థములు ఆ శబ్దములకు ఆ సంబంధము ఇవన్నీ కూడా నిత్యమే నీ సమస్య ఏమో అవి నిత్యమే ఎలా అవుతుంది నిత్యం ఇంద్ర ఇంద్రుడు అనిత్యం ఇంద్ర శబ్దము నిత్యం ఎలా అవుతుంది అది వివరిస్తారు జస్ట్ ఇది నిత్యమే ఇది పురాణంలాగా ఏమి ఉండదు ఈ పాఠం కొంచెం మీరు ఊపిరిపరచాల్సి ఉంటుంది దేవతాధికరణ ఉండలోనూ కొంచెం జటిలంగా ఉంటుంది చెప్పి జనులు పురాణ కాలక్షేపానికి అలవాటు పడుతుంటారు మాఘరాణం ఉందనుకోండి మాఘమాసంలో చలివేస్తూ ఉంటుంది మీరు తెల్లవారుధామున వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చినట్లయితే మీకు మోక్షము వచ్చింది స్వర్గము వచ్చింది పూర్వానికి విదేహ జనక మహారాజు గారు పాలించే రోజుల్లో పోలెమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆ పోలెమ్మ భర్తపోయే తల్లిదండ్రులు లేరు చాలా దుస్థితిలో ఉండేది సంతానం లేదు స్వర్గానికి వెళ్ళే అవకాశమే లేకుండా ఆవిడకి ఆవిడ పంప ఎక్కడో విని మాఘమాసంలో తెల్లవారుధానంలో వెళ్ళి నదీ చేసి ఆమె దేహత్యాగం చేసే టైంకి ఆ స్వర్గంలోక్కడి నుంచి దూతలు వచ్చి ఓ నువ్వు ఈ విమానంలో కూర్చో అది కూర్చోబెట్టి స్వర్గంలోకి అడిగి తీసుకువెళ్ళలేరు అని అంటుంది కథ కానీ పోలెమ్మ స్వర్గము అని అంటారు ఇది ఈ కథని నేను చేతగాది కనుక నేను మూడు నిమిషాల్లోనూ రెండు నిమిషాల్లోనూ చెప్పాను ఇదే సమర్థుడైన కథావాచకుడు అయితే అరగంట ముప్పో గంట చెప్తాడు ఆర్కెస్ట్రా పెట్టుకుంటే గంటలందరూ కూడా చెప్పచ్చు ఆ స్వర్గానికి వెళ్ళేప్పుడు దాన్ని వర్ణం చేయవచ్చు ఆ దేవతాగణం వస్తోందనేటువంటి అది వర్ణించవచ్చు ఆ విమానాన్ని వర్ణించాలి తర్వాత మాఘమాసంలో చలి ఆ నదీ స్నానము ఆ నదిని వర్ణించాలి ఎన్ని ఎంత సమస్య చూసారా దాని ద్వారా చెప్పవచ్చు ఎందుకు పోలిమ్మ స్వర్గము అంటే కార్తీక మాసమా మాఘమాసం కాదు కార్తీక ఓకే మాఘపురా కార్తీక పురాణంలో పెట్టుకోవాలి మాఘపురాణంలో ఇంకోటి పెట్టుకోవాలి ఇది కార్తీక కూడా ఇవి జాలినట్టు మనకి ఇవన్నీ ఉన్నాయి ఇవి జాలినట్టుగా ఈ మధ్యన కొత్త కొత్త పుస్తకాలు రాసిపెట్టాయి వ్యాఘ్ర శర్మ వృత్తాంతము ఒక కొత్త పుస్తకం పిఠాపురం పక్కన కోతాడ ఒక చిన్న గ్రామము ఆ గ్రామమునందు గురు శర్మ అనే ఒక ఆయన ఆయనకి వ్యాఘ్ర శర్మ అనే కొడుకు ఉండను చల్తారత నాకు గుర్తులేదు ఎలా పోతావు ఆ నాలుగు పేజీలు ఉంటుంది దాని కింద ఈ వ్యాఘ్రశర్మ వృత్తాంతమును చదివిన వారికి సంతానము లేని వారికి సంతానము కలుగును అని ఇప్పుడు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు ఏం ఇప్పుడు దాన్ని చదవాలా అక్షన్య అదే సంథింగ్ అట్లేదా ఇదంతా చూస్తే మనలో ఏదైనా దోషం ఉందా లేదా వీటిలో ఏదో అర్థం కాదు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి నాకు కన్ఫ్యూజన్ ఏదో శాస్త్రాలు అవి జరుగుతున్నప్పుడు మటుకు ఏదో కొంత ఊరట లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పాఠం ఆ ధోరణలో ఉండదు మీరు దానికి సంసిద్ధులై ఉండాలి అలా ఉంటుందేమో పాఠం పొద్దున్నే ఎండలో వచ్చారు సో గో శబ్దము ఆది శబ్దం చేతే అశ్వామహిష ఇత్యాది శబ్దాలు గోశబ్దము ఆ శబ్దానికి ఉండే అర్థము అర్థం యొక్క ఇంకా చెప్పలే చెప్తారు ఆ అర్థంతో ఉండే సంబంధము మూడో నిత్యమే అంటే వేద వైదికుడికి అమ్మయ్యా అయితే పర్వాలేదు అని అనిపిస్తుంది అది వివరిస్తారు నీ గవాదివ్యక్తీనాము ఉత్పత్తిమత్వే తదాకృతీనామీ అపత్రిమత్వం సార్ ఇప్పుడు వ్యక్తి ఆకృతి అనే రెండు పదాలు ఆయన ప్రయోగిస్తున్నారు వ్యక్తి అంటే ఇండివిజ్యువల్ ఇండివిజువల్ ఆకృతి అంటే స్పీషీస్ ఇంగ్లీష్లో చెప్పాను ఇప్పుడు మామిడి చెట్టు అన్నారు అనుకోండి ఇండివిజ్యువల్ ఉంటుంది స్పీషీస్ ఉంటుంది ఏమండి మీకు నేను జనరల్ నాలెడ్జ్ డిప్రెషన్ అడుగుతా ఈరోజు మేము తిన్న పళ్ళు మా తోటలో ఉన్న ఒకే ఒక మామిడి చెట్టు నుండి వచ్చినవి అని నేను అన్నాను ఇప్పుడు ఆ మామిడి చెట్టు అనే ప్రధానికి అర్థం వ్యక్తియా ఆకృతియా చెప్పండి వ్యక్తి వ్యక్తి కదా మామిడి చెట్టు వసంత ఋతువులో కూచి పుష్పములను గ్రహేశ్వరుడు వచ్చు నాటికి మంచి ఫలవులనిచ్చును ఇప్పుడు అది వ్యక్తే ఆకృత ఆకృతి కాబట్టి శబ్దానికి వ్యక్తి అర్థమా ఆకృతి అర్థమా ఆకృతి అంటే జాతి జనరల్ షేప్ అని అర్థం ఆకృతి అంటే జనరల్ షేప్ అనదర్ నేమ్ ఫర్ ఆకృతి ఈజ్ జాతి అంటారు వ్యక్తి అంటే పర్టికులర్ ఇండివిజువల్ ఇంగ్లీష్లో జాతీయ ఆకృతి జాతీయ లేక ఆకృతి దాన్ని స్పీషీస్ అని వ్యక్తిని ఇండివిజువల్ అని అంటారు ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎంత పండితులతో చూడ ఎంత లోతుగా అసలు మీకు ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీరు గో కౌ అన్నారు గో గౌ సంస్కృతంలో అంటారు ఇంగ్లీష్లో కౌ అని అంటారు కౌ అంటే దాని అర్థము ఏమిటి వ్యక్తియా జాతియా ఆని ప్రశ్న దీనికి మీమాంసకులైతే మీమాంసకులు వాళ్ళు ఆకృతి వాదులు పేరు వాళ్ళకి మీమాంసకు కర్మ మీమాంసకులు వాళ్ళు ఏమన్నారంటే ఆకృతియే శబ్దమునకు అర్థము అని అన్నారు అర్థము నాట్ వ్యక్తి కావు అనగానే మీకు ఫలానా ఆవు మనస్సుకు వస్తుందా లేకపోతే ఆవు జాతి మనస్సుకు వస్తుంది జాతి మనస్సుకు వస్తుంది కాబట్టి అది జాతీయ అర్థం వ్యక్తి మాత్రం కాదు మరి అటువంటిప్పుడు అయం గౌహ్ అన్నప్పుడు ఈ ఆవు అన్నప్పుడు అది జాతి వ్యక్తి జాతి కాదన్నది వ్యక్తి అన్నది మరి అప్పుడు ఎలా జరుగుతుంది నువ్వు గోశబ్దానికి జాతి అర్థం అంటే అయం గౌహ్ అనే శబ్ద ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తావు అనుభవానికి విరుద్ధంగా మాట్లాడకూడదు కదా అయం గౌ అన్నప్పుడు వ్యక్తుంది అక్కడ జాతి లేదు ఇది ఈ గోజాతి అంటల్లా ఈ పత్రికలో రావు అంటున్నారు అంటే దానికి మీమాంసకులు ఏమని చెప్పారు మరి వాళ్ళ వాదాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి వాళ్ళు ఏమని చెప్పారంటే అయం గౌ అని గోశబ్దాన్ని విన్న వెంటనే నీకు జాతియే అర్థం కలుగుతుంది జాతి ప్రత్యయమే కలుగుతుంది అర్థ జ్ఞానానికి ప్రత్యయము అనిపారు జాతి అర్థ జ్ఞానమే కలుగుతుంది ఆ జాతి అనే జాతి జ్ఞానం కలిగి ఆ జ్ఞానాన్ని ఫలానా వ్యక్తికి నువ్వు అన్వయించుకుంటావు పైగా గోజాతి అన్నది ఏది లేదు కంటి కంటికి కనపడేది కాదు ఉంది గోవులు అన్నిటి వ్యాపించి ఉంటుంది కంటి కనపడదు గోజాతి ఎలా కనపడుతుంది కనపడదు కాబట్టి గోజాతి అర్థం తెలిసి అది వ్యక్తికి అన్వయించుకుంటావు అని మీమాంసకులు చెప్పారు ఏమండి దీని మీద ఇమాన్యుయల్ కాంత్ అని నేను మొన్న కాన్ఫరెన్స్ అయిందని చెప్పాను కదండి ఆయన ఏమన్నాడంటే ఆయన ఓ మాట అన్నాడు స్టర్నింగ్ స్టేట్మెంట్ ఆయన ఏమన్నాడంటే గోజాతి కల్పితో ఉన్నాడు ఎందుకంటే నువ్వు కంటితో చూసేది ఎన్నడూ ఉండదు జాతిని నువ్వు నీ బతుకు మొత్తం మీద జాతిని చూసే ప్రసక్తే ఎక్కడ చూపించండి జాతిని ఒకసారి చూపించండి ఎప్పుడు చూసినా వ్యక్తినే చూస్తావు లక్షసార్లు చూసినా కూడా గోప్యక్తినే చూస్తావు నువ్వు గోజాతి ఎక్కడుంది భగవంతుడి సృష్టిలో గోజాతి లేదు గోప్యక్తే ఉన్నది ఇంకో గోప వ్యక్తి ఇంకో గోప వ్యక్తి ఇంకో గోప్యక్తి ఉన్నది తప్ప గోజాతి భగవంతుడు సృష్టించలేదు గోజాతిని నీవు నీ మనస్సులో ఊహించుకున్నావు దాన్ని రిఫ్లెక్ట్స్ అన్నాడా అనేక గోవ్యక్తులను చూసి చూసి చూసి చూసి చూసి ఒక సంస్కారం పుట్టి ఆ సంస్కారము మనస్సులోంచి బయటకు వచ్చింది ఆ వచ్చిన సంస్కారానికి గోజాతి కాబట్టి గోజాతి అనే సంస్కారం మనస్సులోంచి బయటకు వచ్చింది అది మనస్సు పుట్టించిందే తప్ప మనస్సు యొక్క సృష్టి తప్ప అది దేవుడి సృష్టి కాదన్నాడాది ఆశ్చర్యం ఏ మన వేద పండితులు ఉన్నారు మన శాస్త్ర పండితులు వాళ్ళు ఎవరికి తెలీదు ఇమాన్యుయల్ కాంత్ అలా అన్నాడనే సంగతి వాళ్ళు ఎరగరు అసలు ఇమాన్యుయల్ కాంత్ వాడు ఒకడు ఉన్నాడని కూడా ఎరగరు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మా కోనసీమ మా రాజమండ్రి దాటితే ఇంకెక్కడా వేదాంతం లేదు శాస్త్రం లేదు అక్కడే మా దగ్గరే ఉందనుకుంటారు సరే అదో ధోరణే సో ఈ విధంగా లోకంలో ఫిలాసఫర్స్ ఇలా దీని మీద వేదాంతులు ఏమన్నారు వేదాంతులు వైయాకరణులు ఏమన్నారంటే వ్యక్తియే అర్థం అని చెప్పినట్టు గుర్తు నాకు నాకు సరిగ్గా గుర్తు లేదు నాకు మీమాంసకుల యొక్క అభిప్రాయం నేను ఆకృతియే శబ్దమునకు అర్థము అని వాళ్ళు తిట్టారు వ్యక్తి లేక వయ్యా వైశేషికులు వైయాకరణులు వీళ్ళ కానీ లేకపోతే వీళ్ళలో కానీ చెప్పుకుంటారు వేదాంతులు ఏమన్నారో నేను వాళ్ళు వేదాంతులు ఏమన్నారో తెలుసినా వ్యక్తి ఎందు పర్యవసించే జాతి అర్థము అని చెప్పారు వీళ్ళు వేదాంతుల నిజంగా వీళ్ళు బతకమేర్చిన వాళ్ళు వీళ్ళు ఎందుకంటే మీరు వ్యక్తి అర్థము ఓ పక్షం వాడికి కోపం వస్తుంది ఇంకో పక్షం మీ వాడవుతాడు జాతి అర్థము ఇంకో పక్షం వాడికి కోపం వస్తుంది ఇప్పుడు మీకు కాంగ్రెస్ పాలసీలు బాగున్నాయా బీజేపీ పాలసీలు బాగున్నాయా అంటే దీంట్లో ఈ రెండు అంశాలు దాంట్లో ఆ మూడు అంశాలు బాగున్నాయన్నాడు వీడు వీడు ఇప్పుడు ఏ పక్క వే ఎవరికి ఒకటేసం పెట్టారు వీడు వేదాంతలు అలాంటి వాడు వాళ్ళు అని అంటారు అలాగ వ్యక్తియా జాతీయా జాతి సహితం వ్యక్తియా వ్యక్తి సహిత జాతియా ఈ విధమైన మీమాంసన్ని కొంత చేస్తారు వైయాకరణులు ఇంకో రకంగా మాట్లాడతారు అదే వస్తుంది ప్రస్తుతానికి విరోధం పరిహారం అవ్వాలంటే ఏం చేయాలి శంకర్లు ఉపాయం చూపిస్తున్నావు నువ్వేం మెగబెట్టుకోక గోశబ్దానికి అర్థం వ్యక్తి కాదు వ్యక్తి అయితే చచ్చిపోతుంది అనిత్యం అవుతుంది అర్థం అనిత్యం అవుతుంది వ్యక్తి అర్థం ఏమవుతుంది అనిత్యం అవుతుంది జాతి అయితే అనిత్యం కాదు నిత్యం అవుతుంది ఎందుకంటే గోవ్యక్తులు పోయినా గోజాతి ఉండిపోతుంది కాబట్టి శబ్దము నిత్యము ఆ అర్థము నిత్యము ఇంద్రుడనే విగ్రహం పోతుంది కానీ ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వస్తాడు ఆ ఇంద్రుడు పోయి మరో ఇంద్రుడు వస్తాడు కాబట్టి ఇంద్ర పర్టికులర్ ఇంద్రుడు నశించి డిజాల్వ్ అయిపోతాడు కానీ ఇంద్రత్వము డిజాల్వ్ అవ్వదు ఆ జాతి డిజాల్వ్ అవ్వదు జాతి నిత్యము జాతిని బోధించే శబ్దం కూడా నిత్యమే కాబట్టి ఆకృతి జాతి అంటే ఆకృతి శబ్దం అర్థము వ్యక్తి అంటే నీకు విరోధం వచ్చేస్తుంది ఎందుకంటే వ్యక్తికి విగ్రహం ఉన్నది కనుక ఆ వ్యక్తి నశించును కనుక అర్థం అనిత్యమైతే నేను చాలాసార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ సౌకర్యం కోసం శబ్దము కూడా అనిత్యం అవుతుంది అది విరోధము అలా కాకుండా శబ్దానికి అర్థం వ్యక్తి అని ఎవడన్నాడు నేను వ్యక్తిని ఎవడు తీసుకోమన్నాడు శబ్దానికి అర్థం ఆకృతి అని తీసుకో వ్యక్తులు నశిస్తే ఆకృతి నశించదు కాబట్టి అర్థం నిత్యమే అవుతుంది ఇప్పుడు చూడండి గవాదీ వ్యక్తి నా తదాకృతీనామ ఉత్పత్తిమత్వం న్యా ఇప్పుడు గోవు పుట్టింది అంటే గోజాతి పుట్టిందనా కాదు గోవే పుట్టి ఆ వ్యక్తి పుట్టిందని తప్ప జాతి పుట్టిందని కదా కాబట్టి శబ్దానికి అర్థము వ్యక్తి అన్నట్లయితే శబ్ అర్థము అనిత్యమవుతుంది పుడుతోంది కనుక అప్పుడు శబ్దే విరోధ అలా కాకుండా శబ్దానికి అర్థము జాతి అన్నట్లయితే పుట్టేవి వ్యక్తులే కానీ జాతి కాదు కనుక జాతి నిత్యమే కనుక శబ్దార్థము జాతి అయిన సందర్భంలో శబ్దార్థం నిత్యమవుతుంది కనుక అప్పుడు శబ్దం కూడా నిత్యమవుతుంది నివిరోధము ఉండదు కాబట్టి ఇంద్రుడికి విగ్రహం ఉండడంలో ఇబ్బంది ఏం లేదు అర్థమైందండి తంటారు ఓకే ద్రవ్య గుణ కర్మణాంశి వ్యక్తయ ఏవత్పద్యంతే నాకృతయ ద్రవ్యము గుణము కర్మాలు మూడు ఉంటాయి ద్రవ్యము అంటే ఒక పదార్థం గుణము అంటే దానికి ఉండే క్వాలిటీ కర్మ అంటే ఒక చలనం ఈ మూడు కూడా పుట్టివి గిట్టివి వ్యక్తులే జాతులు కాదు మామిడి చెట్టు ద్రవ్యము పుట్టేది వ్యక్తి జాతి పుట్టదు గిట్టేది వ్యక్తి జాతి గిట్టదు గుణము మామిడి పండు తీయగా తీయదనము ఆ పర్టికులర్ మామిడి పండుని ఎండలో పెట్టారనుకోండి నాలుగు రోజులు ఏమవుతుందో తీపంతా పోతుంది కానీ తీయదనము ఎక్కడికి పోతుంది ఇంకో మామిడి పండులో అది అభివ్యక్తం అవుతుంది కాబట్టి జా తీయ గుణము అది నశించదు తెల్లని గోడ అన్నారనుకోండి ఆ గోడ పడిపోయింది కాబట్టి తెల్లధనం పోయిందా లోకల్లో ఇంకో గోడ మీద ఉంటుంది తెల్లదని కర్మ కర్మ అంతే కర్మ అంటే ఇప్పుడు నీరు త్రాగుతున్నాను అన్నారనుకోండి ఆ కర్మ పుట్టింది పోయింది నీరు తగినప్పుడు పుట్టిందండి తాగడం అయిపోయేప్పుడుకి ఏమైంది పోయింది కానీ నీరు త్రాగుతా అనే కర్మ అది అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ద్రవ్యము గుణము కర్మ వీటి యొక్క వ్యక్తునే పుడుతూ ఉంటాయి గిడుతూ ఉంటాయి గిట్టుతో ఉంటాయి కానీ వాటి అవి వాటి తత్వములు ద్రవ్యము గుణ వ్యక్తులే పుట్టి గెత్తుతాయి తప్ప అవి పుట్టి గెట్టవు అవే అంటే ద్రవ్యము గుణము కర్మ ద్రవ్యశబ్దానికి అర్థం ఆకృతి జాతి అర్థం కావండి కనుక శబ్దమునందు వినోదము ఏమీ లేదు ఇంద్రుడికి విగ్రహం ఉండని తప్ప ఏం లేదు వేదాంతం చదువుకుంటాడు విగ్రహం ఉంటే వేదాంతం చదువుకుంటాడు వేదాంతం చదువుకుంటే ఇంద్రుడు అనిచ్చ్యులైపోతాడు వాడు చచ్చిపోతేనేమో శబ్దానికి ఉమ్మో అలాగేమీ లేదు ఈ ఇంద్రుడు పోతే ఇంకో ఇంద్రుడు వస్తాడు కాబట్టి జాతి నిత్యమే ఆకృతి భిశబ్దానం సంబంధ నవ్యక్తిభి ఇప్పుడు అర్థం నిత్యమని చెప్పారు ఆకృతి అర్థం చెప్తే అర్థం నిత్యమైంది అనిత్య దోషం పోయింది కానీ సంబంధం ఉందిగా సంబంధం కూడా నిత్యం అవ్వాలి సంబంధం కూడా నిత్యం అవడానికి వెళ్ళి ఔత్పత్తికస్తు శబ్దస్య అర్థమైన సంబంధ అది జీవన మహర్షి సూత్రం శబ్దమునకు అర్థముతో ఉండే సంబంధము నిత్యము ఔత్పత్తిక అంటే నిత్య అనర్థం నిత్యము మరి జాతితో సం శబ్దానికి సంబంధం దేంతో శబ్దానికి అర్థము శబ్దార్థ సంబంధము అర్థము జాతి ఇప్పుడు శబ్దమునకు సంబంధం దేంతో వచ్చింది జాతితో వచ్చింది వ్యక్తితో రాలేదు శబ్దమునకు వ్యక్తితో ఉండే సంబంధం అనిత్యమవుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి పోతాడు కానీ శబ్దానికి జాతితో ఉండే సంబంధం నిత్యమవుతుంది కాబట్టి ఇప్పుడు శబ్దానికి ఆ సంబంధం దేంట్లో ఉందన్నాము శబ్దానికి వ్యక్తితో సంబంధము అన్నట్లయితే అనిత్యమైపోతుంది సంబంధ పదానికి శబ్దమునకు అర్థం వ్యక్తి సంబంధము అంటే అది అనిత్యమై అప్పుడు మళ్ళీ శబ్దానికి దోషం విరోధం వస్తుంది కాబట్టి సంబంధం ఎప్పుడూ కూడా వ్యక్తితో ఉండదయా జాతితోటే ఉంటుంది శబ్దానికి అర్థ సంబంధం అన్నప్పుడు అది అర్థము జాతి కాబట్టి శబ్దము దాని అర్థమైన జాతి వాటి మధ్యలో ఉండే సంబంధం అంటే నిత్యం కాబట్టి అర్థము నిత్యము శబ్దము అర్థముతో ఉండే సంబంధం నిత్యము కాబట్టి శబ్దము నిత్యము కాబట్టి శబ్దము విరోధము లేదు ఆకృతిభిష్ట శబ్దానం సంబంధ శబ్దాలకు ఎప్పుడో ఆకృతితోటే సంబంధం వ్యక్తిభి వ్యక్తితో సంబంధం లేదు ఇది కేవలము మీమాంసకుల పక్షం ఆయన మీమాంసకులు వేదం అనిత్యమైపోతుందనే సమస్య ఎవరికి మీమాంసకుల సమస్య వాళ్ళ సమస్యకి పరిష్కారం వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి చూపించారు అయితే కొని శబ్దానికి సంబంధం జాతితో కాదు వ్యక్తితో ఉంది అని అనొచ్చు వ్యక్తితో ఉండొచ్చు కదా మరి అని ఒక అబ్జెక్షన్ ఉండదు అంటే దాంట్లో ఇబ్బంది వస్తుంది ఎందుకంటే వ్యక్తి నాం ఆనంత్యాద్ సంబంధ ఇప్పుడు నేను ఆ ప్రశ్న అడుగుతాను చెప్పండి మీరు మీ జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది గోజాతులు ఎన్ని గోవ్యక్తులు ఎన్ని చెప్పండి గోజాతి ఒకటి గోవ్యక్తులు అనంతము అనంతము ఇప్పుడు శబ్దం ఉన్నది గౌహనే శబ్దం ఉన్నది ఈ శబ్దానికి సంబంధం పట్టాలి ఈ శబ్దానికి అనంతములైన గోవ్యక్తులతో ఉన్న సంబంధాన్ని మీరు గ్రహించుట కుదరదు ఎందుకంటే అనంతము అనంతములైన వ్యక్తులతో సంబంధం ఉంటే అనంతములైన సంబంధాలు ఉంటాయి అనంతములను బుద్ధి గ్రహించలేదు బుద్ధి గ్రహించేది లిమిటెడ్నే గ్రహిస్తుంది కానీ గోత్వ జాతి ఒక్కటే ఆ శబ్దానికి జాతితో సంబంధము అంటే ఒక శబ్దానికి ఒక అర్థంతో సంబంధము దాన్ని ఈజీగా గ్రహించవచ్చు గొత్వ జాతి బుద్ధి ఎందు ఉంటుంది కూడా బుద్ధి ఎందే తెలుస్తుంది ఆ బుద్ధి ఎందు అభివ్యక్తమైన గోశబ్దానికి బుద్ధి ఎందు నిహితమై ఉండే గోత్వజాతితో సంబంధము ఈ అర్ ఈ శబ్దమునకు ఇది సంబంధించినది అని తెలుస్తూ ఉంటుంది అదే అనంతములైన గోవ్యక్తులతోటి సంబంధాన్ని గ్రహించటం అసంభవము కాబట్టి శబ్దమునకు అర్థము జాతియే శబ్దార్థ సంబంధం కూడా శబ్దమునకు జాతితోటే సంబంధమునకు శబ్దార్థ సంబంధము పేరు కాబట్టి అర్థము నిత్యము సంబంధము నిత్యము కనుక శబ్దము కూడా నిత్యమే కనుక నీ లేదు దేవతలకు విగ్రహం ఉండొచ్చు ఇందుకీ వీళ్ళ సమస్య విగ్రహం ఉండడం లేకపోవడం కాదు దేవతలు కూడా వేదాంతం చదువుకోవచ్చు వ్యక్తిషు ఉత్పద్యమానాసు ఆకృతీనా నిత్యవాత్ నవాది శబ్దేశూ కశ్చిత్ విరోధో దృశ్యతే ఇప్పుడు ఆవు పుట్టింది ఆవు పుట్టెను అనేది ఒక అనుభవం వాళ్ళ ఇంట్లో ఆవు ఈనిట ఆ జున్నుపాడు కొంచెం మనకు కూడా పంపిస్తే మనం కూడా జున్ను చేసుకోవచ్చు అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఆవు పుట్టింది అనుకున్నప్పుడు పుట్టింది అదొక ఈవెంట్ అది వీళ్ళకి తెలిసింది ఆ కారణంగా ఒక గోవి వ్యక్తి పుట్టిన కారణంగా గోశబ్దమునకు విరోధం వచ్చేసిందరోయ్ అని ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో ఇబ్బంది పడుతున్నారా పడటం లేదు కదా ఎందుకని గోవు పుట్టింది కానీ గోవి వ్యక్తి పుట్టింది గో జాతి ఏమి పుట్టలేదు వాళ్ళు ఉపయోగించే గోజే గోశబ్దానికి అర్థము జాతి అని వాళ్ళకి తెలుసు అంచేతనే వాళ్ళ ఊళ్ళో ఎప్పుడైనా ఆవులు ఈనినప్పుడు ఎవరు రోజు మనం ఇంతవరకు వాడుకుంటున్న గోశబ్దానికి విరోధం వచ్చేసింది అని వాళ్ళేం బెంగపెట్టుకోవటం లేదు అలా ఎక్కడా లేదు లోకంలో ఆయన చెప్తున్న మా తదే నేను ఇక్కడ నేను దోకువేయట్లేదు ఈగటి వాటికి ఇష్టలేదు గోశబ్దానికి విరోధం వచ్చేసిందని ఎవడైనా అనుకుంటున్నారా లోకంలో గో ఆవు పుట్టినప్పుడు ఆవు ఈనినప్పుడల్లా గోశబ్దానికి విరోధం వచ్చిందనుకుంటున్నారా ఏమిటో నిన్నటి దాకా గోశబ్దం నిత్యం అనుకున్నాం ఇవాళది అదిచ్చేవాడికి వచ్చింది అని అలా అనుకుంటున్నారా అలా అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు వాళ్ళకి ఏమీ తెలీదు అజ్ఞానులు కనుక అనుకోవట్లేదు అంటారా ఓకే ఊళ్ళో చాలామంది అజ్ఞానులు ఉండొచ్చు ఊళ్ళో తత్వ విమర్శ చేసి వాళ్ళు ఉంటారు కదా కొన్ని వాళ్ళు అనుకుంటున్నారా గోశబ్దానికి విరోధం వచ్చిందని వాళ్ళు అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదంటే వాళ్ళకి తెలుసు ఓశబ్దానికి అర్థము జాతి గో వ్యక్తి పుడుతుంది గిట్టుతుంది అంత మాత్రం చేస్తే జాతి పుట్టినట్టు కాదు గోవు ఫలానా గోవు నశించినప్పుడు గోత్వ జాతి నశించినట్లు కాదు కాబట్టి గోశబ్దము ఆ గోత్వజాతి నిత్యము ఆ శబ్దమును జాతీయే అర్థము కాబట్టి గోశబ్దము కూడా నిత్యము కాబట్టి విరోధము లేదు చూడండి తవరకు గోశబ్దాన్ని గురించి చెప్పాను ఇప్పుడు ఇంద్రుడు అగ్ని ఆ శబ్దాలకే దాన్ని అన్వయిస్తున్నాడు దేవాదివ్యక్తి ప్రభవాభ్యుగమేపీ ఆకృతినిత్యవాత్ నశ్చిత్ వస్వాది శబ్దేశు విరోధ ఇత్రష్టవ్యం ఈ గోవు విషయంలో మేము చెప్పిన ఏ నిరూపణము కలదో దాన్ని మీరు వైదిక శబ్దాలకి అన్వయించుకోండి వేదంలో దేవతలని బోధించే శబ్దాలు ఉన్నాయి మనకి దేవతల ఇష్యూ దేవతలు అంటే వసవో రుద్రా ఆదిత్యాహ అవండి దేవతలు యూ హౌట్ అండర్స్టాండ్ దేవతలు అంటే మరి వేదంలో మామూలు ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా ఇప్పుడు లోకంలో ఉన్న వ్యవస్థ అంతా కూడా అవ్యవస్థది వ్యవస్థ కాదండి అవ్యవస్థ రోజురోజుకే ఒక కొత్త దేవత పెడుతూ ఉంటాడు అదేం వ్యవస్థ కాదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెళ్తారు అంటే ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారు ఒక దేవత ఎవరు వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి నుంచి వాపసు వచ్చేప్పటికి ఎంతమంది దేవతలు తేళ్తారు వంద మంది దేవతలు తేస్తారు ఎలాగానే అడుగుతున్నారా ఏమి ఎలాగానే భూదేవి నీలాదేవి సమేత అంటాడు ఇంకో రెండు యాడ్ అయ్యాయా దగ్గర జయ విజయ అనే దేవతలు కాపలా అంటాడు ఆయన వాహనం గతుక్కుమంతుడు దేవత ఎదురుకుండా ముందుగా ఈ దేవతలను చూస్తే కానీ అసలు దేవత దగ్గరికి వెళ్ళకపోతారు అసలు ఆ దేవతని వెళ్ళి దర్శించాలంటే విశ్వక్సేను దండం పెట్టకుండా నువ్వు వెళ్ళకూడదండి అది పైన ఇంకా కింద హనుమంతుడికి దండం పెట్టకుండా వెళ్ళకూడదాయా అని ఆయన కేకేస్ట్లో ఉంటాడు బెట్ల మీద వెళ్ళి వాళ్ళని హనుమంతుడికి దండం పెట్టుకుని వెళ్ళండి వెళ్ళకుండా దండం పెట్టకుండా పైకి వెళ్ళకూడదని కోప్పడతాడు కూడా ఇది తాలనట్టు బీబీ నాంచారణ ఆవిడ కూడా ఎక్కడ వినాయకుడిని కనపడి ఎవరు దాడు చేపట్లో విశ్వక్షణ ఉంటే మళ్ళీ వినాయకుడు ఎందుకు ఇటు కోసం ఆనండా అలా పోతూ ఉంటుంది వరాహస్వామి అంటాడు మలయప్ప అంటాడు ఏవో ఉంటాడు అక్కడికి వెళ్ళేప్పటికి ఆళ్వార్లు ముందు ఆళ్వార్లు దివ్యక్షేత్రం అది ఆళ్వార్లు దర్శనం చేస్తే కానీ మీరు దేవతను దర్శించడానికి వెళ్ళారు దేవతలకి దేవతలు వీళ్ళు ఆళ్వార్లు వాళ్ళు ఎంతమంది ఉంటారు అరవై నాలుగు పన్నెండు ఆంధ్రప్రదేశ్లో మీరు తమిళనాడుకి మన మళ్ళా ఇరవై ఎనిమిది అని నేనున్నా ఆయన ఉన్నా ఆళ్వార్లు అంటే పద్యాలు వాళ్ళు కదా ఇవ్వల్వేజ్ యాడ్ ఎ ఫ్యూ ఆఫ్ గ్యామ్ ఎంతమంది తేళ్తారు వేదంలోకి వస్తే ఇట్ ఈస్ మచ్ సింపుల వసవో రుద్రా ఆదిత్యాహ ఎప్పుడైనా విన్నారా వేదమంత్రాలు వసవో రుద్రా ఆదిత్యాహ అంటే ఉంటుంది నాకు నచ్చింది ఏమిటంటే వెరీ సింపుల్ వసవో రుద్రాదిత్యాహ ద్విగుణాధ్యాత్మే మీకు ఓటుకుంటే బృహదారంకంలో కతిదేవాహ అనే ప్రశ్నతో ప్రారంభం అవుతుంది యాజ్ఞవల్క్య కతి దేవా యాజ్ఞ అక్కడ చదవండి పుస్తకాలు ఉన్నాయి కదా ఇంకా పాఠం చెప్పేది ఏముండదు వీరు చదవడమే మొత్తం హృదారం అంతా నేను ఎక్కడ చెప్పను అది ఉండదు మీరు చదువుకోవచ్చు సరదాగా చదువుకోవచ్చు మీరేం కష్టపడిపోవాల్సిందేం లేదు కుడివైపునంతా క్లియర్గా ఉంటుంది ఏమండే సో మనిషి జీవితాన్ని మూడు భాగాలు చేశారు వీడి జీవితాన్ని వసువులు నిర్వహిస్తారు ప్రథమ భాగం వసువులు రుద్రులకు అప్పచెప్తారు రుద్రులు ఆదిత్యులకు అప్పచెప్తారు ఆదిత్యులు పూర్తి చేస్తాయి ఆదిత్యులు పూర్తి చేస్తారు ఇరవై నాలుగేళ్ల దాకా వసువుడు నలభై ఎనిమిదేళ్ల దాకా డెబ్భై రెండేళ్ల దాకా రుద్రుడు మిగిలింది ఆదిత్యుడు కాబట్టి మొదటి ఇరవై నాలుగేళ్లలో మీకేమైనా కష్టాలు వస్తే వసువుని పూజించండి అగ్నిని ఆరాధించండి ఇరవై నుంచి డెబ్భై వరకు కష్టాలు వస్తే రుద్రాభిషేకం చేసుకోండి రుద్రుని ఆరాధించండి నమస్తే రుద్రమన్యవ ఋతో యశవే నమ చాలు అది చాలు ఇంక అదే పరాయం చేసుకోవడం ఇంకా స్పెషల్ పూజలు మీరు ఇదే స్పెషల్ పూజ డెబ్భై రెండు తర్వాత మీకే కష్టం వచ్చినా ఆదిత్యులే ఇంకా మిగతా అన్నీ పక్కన పెట్టండి ఆదిత్యుదే ఈశాస్యోపనిషత్తులో తనతో స్మర అనే ఆదిత్యుణ్ణి వాడు ప్రార్థిస్తాడు అక్కడ అగ్ని అని ఉంటే అగ్ని అంటే ఆదిత్యుని రూపంగా ఉండే ఈశ్వరు లేకపోతే అంతకుముందు వీడు ఆరాధించిన అగ్ని వైదికుడు వాట్ ఎవర్ వెరీ సింపుల్ కాబట్టి డెబ్భై రెండు వరకు రుద్రుడే ఎప్పుడు కష్టం వచ్చినా నమస్తే రుద్రమ నియమంతోషమే నమ రుద్రాధ్యాయం పారాయణ చేసుకోవడం లేకపోతే అభిషేకం చేయడం ఈ కష్టాన్ని సహించే శక్తి నాకు ఇవి అది గెట్టెక్కే వరకు గట్టెక్కిన తర్వాత గట్టెక్కింది డెబ్భై రెండు వచ్చేసి డెబ్భై మూడులో ప్రవేశించిన తర్వాత ఇంకా రుద్రుడిని కూడా పెద్దగా పట్టించుకోవడం అనవసరం ఆయన డ్యూటీ ఆయన చేసేసాడు కదా అయిపోయింది ఇంకా ఆదిత్యుడే ఆదిత్య హృదయం పుస్తకం పెట్టుకుని అదే పారాయణం చేసుకోవటం ఆది సూర్య నమస్కారాన్ని ఆనా చేస్తే చేయటం ఫుల్ సూర్య నమస్కారానికి కష్టం అవ్వచ్చు ఇలా నమస్కారం చేసుకోవాలి వాళ్ళు పాపం అలా చెప్పారు వాళ్ళు ఇంత జటిలంగా ఎక్కడ చెప్పారు గ్రహాలు నక్షత్రాలు ఈ దేవతలు ఆ దేవతలు ఇంత కష్టం పెట్టలేదు ఇదే వసవ్ర ఆదిత్యాహ ఇక్కడ చర్చంతా కూడా మూడింటి మీదే ఉంటుంది ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే వసువులు ఎనమండుగురు అష్టౌ వసవ దాంట్లో ఓ వస్తువు తీసుకోండి మీరు ఏదైనా ఒక వసువు ఆయన పెరే వసువు ఆ వసువు పుడతాడు వసువు గిట్టుతాడు కానీ ఈ వస్తువులు పోయి కొత్త వస్తువులు వస్తారు కలెక్టర్ పోస్ట్ లాంటిది వసువు అంటే బై అపాయింట్మెంట్ కొత్త వస్తువులు వస్తారు కాబట్టి ఫలానా కలెక్టర్ గారు వెళ్ళిపోయినా కలెక్టర్ పోస్ట్ ఎక్కడికి పోదు పోస్ట్ ఎబాలిష్ చేయరు పోస్టు నిత్యం ఆ పోస్ట్లో కూర్చున్న అయినా అనిత్యం దేవతల విషయంలో కూడా గోశబ్దమే గోశబ్దానికి అర్థం జాతి తీసుకుంటే మీకు శబ్దం నందు అనిత్యత్వ దోషం పరిహారం అయిపోయింది అలాగే ఇక్కడ కూడా వసు అంటే పుట్టి గిట్టే దేవతని కాదు ఆ వసు జాతి ఎప్పుడూ కూడా సృష్టి ఉన్నంత కాలము ఆ వసువు ఉంటాడు ఒకనొక వసువు ఉంటాడు ఉపరిచర వసువు అని మను వసు చరిత్రలో విన్నారా లేదా తెలుగులో తెలుగులో వసు చరిత్ర వస్తూనే ఉంటాయి ఆ వసువు ఎవరు ఉపరిచర వసువు ఉపరిచర అంటారు ఫేరేటి పైన సంచారం చేస్తూ ఉండేటువంటి వసువు ఆయన పుత్రికయే గిరిక వసుచరిత్రలో ఆ గిరిక కోలాహలుడు అనే పర్వతాన్ని ప్రేమిస్తుంది ఏదో నాకు పుట్టిన వృత్తు లేదు నదీ నదీ పర్వతాన్ని ప్రేమించిందనో ఏదో సంథింగ్ లైక్